జ్యేష్రాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్ మూల సాగన్పత సమాబ్రహ్మాంశాచార్యంపరాయణ నమస్కృత్యరం చే వీం సదస్పతిం వాసన తోజం దిరేక దిశాయ తో గశయాం పుం సహ సంగస్తేషు ఉపజాయతే సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః సంహాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే కామాత్ క్రోధో భిజాయతే క్రోధాత్ స్మృతిభ్రంశాద్నాశినా ప్రణశ్య భాష్యంతుమో ఉపజ తే విషయూ ఉపజాయే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 కాబట్టి బయట ఏమి ఉండదు మీరు సృష్టించితేనే ఉంటుంది లేతే ఉండదు కాబట్టి ఫియర్ అన్నది థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఫియర్ నెంబర్ వన్ రూల్ థాట్ ఇస్ ది సోర్స్ ఆఫ్ డిజైర్ నెంబర్ టూ రూల్ టైమ్ హ్యాస్ ఇట్స్ సోర్స్ ఇన్ థాట్ టైమ్ టైం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నవి మీ థాట్లో ఉంటాయి అంచేతనే మీరు థింక్ చేసినప్పుడే ఉంటాయి లేకపోతే ఉండవాలి మీరు ఏమీ థింక్ చేయకుండా అలా నిర్లిప్తంగా ఉండిపోయారనుకోండి స్వస్థస్థితి రాబోతోంది దానికి ప్రసాదం అని పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు అప్పుడు టైం ఉండదు కాబట్టి థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ టైం త్రీ రూల్ ఈగో థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఈగో ఒకటి అహంకారము దేహాభిమానం నుంచి వచ్చినటువంటి పరిచ్ఛిన్న అహంకారము వ్యక్తిత్వ ధారణ ఏది కలదు అది థాట్లో ఉంటుంది ఈ నాలుగు రూల్స్ మేము చూసుకుంటున్నాం మీకెప్పుడైనా అహంకారం బరువు అనిపిస్తే యూజామ్ ఇన్ ద థాట్ భయం వేస్తే యూ ఎగ్జామ్ ఇన్ దాట్ కామన్ బయలుదేరితేజామ్ ఇన్ దాట్ టైమ్ సెన్స్ వస్తే యోజా ఇన్ దాట్ దెన్ యూ విల్ కాంకర్ దాట్ అది పద్ధతి కానీ ఇంకే మీరు దానికి రాంగ్ ఇమాజిన్ చేసుకుని ఏదో ఎక్కడో ఏదో ఉందని ఇమాజిన్ చేసుకుని దాన్ని వెంటబడితే అది ఏమన్నమాట అది కర్తవ్యకర్మ చేయటం అనేది ఒకటి ఉందంతే గీత యొక్క పద్ధతి అలా ఉంటుంది సో మేక్స్ థింగ్స్ సింపుల్ కాబట్టి ధ్యాయతో విషయాన్ని పుంస అలాగ పుంస అంటే పురుషస్ మానవుడు అలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి ధ్యానం చేస్తాడు అలా ధ్యానం చేస్తూ ఉంటే వాటి ఎందు రాగము కలుగుతుంది సంగస్థేషు ఉపజాయతే అటువంటి ఆ విషయంలో ఎందు సంగ అంటే ఆసక్తి ఆసక్తి అంటే అతుక్కుపోవడం తగులు కొనటం అంటే యు గెట్ హుక్కు డాంటు అది ఆసక్తి అంటే మీరు మీ నడువుకు తాడు కట్టుకుని ఆ తాడికి పొడిగాటి తాడికి ఒక హుక్కు కట్టి అలా విసిరేరనుకోండి ఫస్ట్ టైం విసిరితే ఏమీ అవ్వలేదు మళ్ళీ వెనక్కి వస్తుంది హుక్కు సెకండ్ టైం విసిరితే మళ్ళీ వెనక్కి వస్తుంది థర్డ్ టైం విసిరితే పట్టుకుంటుంది సో అది ఆసక్తి అలాగా ఒక థాట్ వస్తే పర్వాలేదు దాన్నే అలా ధ్యానం చేస్తూ కూర్చోవడం అంటే సంతతంగా ఒక కొద్దిసేపు సేమ్ థాట్ పెరిసిస్ట్ అయితే కంటిన్యూ అయితే దాన్ని ధ్యానము ఉంటారు అలా ధ్యానం చేయదగ్గది సాంసారిక విషయం కాదు ఇంద్రియభోగాల్ని తర్వాత ఈ ఆసక్తులు ఉంటాయి హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఆ రిలేషన్షిప్స్ని కూడా అలా ధ్యానం చేయకూడదు ఇదికే అలా ధ్యానం చేస్తుంటే దానివల్ల దుఃఖమే మిగులుతుంది పిలిస్తే సో తేషు విషయూ ఉపజాయితే ఆసక్తి బయలుదేరు ఆసక్తిని బయలుదేరితే నష్టం ఏమిటి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆసక్తి ఉండాలనుకుంటారు దే దే దే గివ్ ఎ నేమ్ టు ఇట్ ఈ ఆసక్తికి లవ్ అని పేరు పెడతారు లవ్ ఏం కాదు అది ప్రేమ వేరు ఆసక్తి వేరు ప్రేమ అనే మాట తీసుకుని ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఖండించడం మీరు విన్నారా అసలు ఈ ప్రేమ అనే మాట రాదు ఎక్కడ గీత మొత్తం మీద ప్రేమ అనే మాట రాదు ఎందుకంటే దట్క దట్కన్ మీ కన్ఫ్యూజ్ ఈ ప్రేమ పేరు చెప్పి అనవసరంగా కన్ఫ్యూషన్లో పడిపోతారు అందుగురించి సత్యాన్ని అలా యథార్థంగా సరైన భాషలో చెప్పాలి కానీ కొత్త కొత్త పదాలని తీసుకొచ్చి ప్రేమ ప్రేమ అంటూ ఉంటే అస్తమానం ఇట్ కెన్ బి మిస్లీడింగ్ అంచేతనే నారద నారద సూత్రాల్లో కూడా భక్తికి సా తస్మిన్ పరా పరమ ప్రేమ రూప అనే ప్రేమ శబ్దాన్ని వాడినా షాండిల్య భక్తి సూత్రాల్లో సా పరానురక్తి ఈశ్వరే అనురక్తి అనే పదాన్ని వాడారు సో ప్రేమ అంటే మనం మామూలుగా లోకంలో అనుకునే ప్రేమ ఏమీ కాదు ఇది అని చేతన ఆ వర్డ్ తోటి మనకి సంబంధం లేదు ఇట్స్ ఏ ప్రాబ్లం ఎందుకంటే ప్రీతిహే ఉంటున్నారు ఆయన ఆసక్తి దానికి ప్రీతిహే ఉంటున్నారు కాబట్టి మనం లోకంలో అనుకునే ప్రేమ అది వేరేది సెంటిమెంటాలిటీ సో కీప్ ఇట్ అవే ఏ దేని గురించి అయినా అలా ధ్యానం చేయకూడదు మనం మనిషి ఎదురుకుండా ఉన్నప్పుడు సహాయం చేయాలి మనిషి ఎదుర్కొన్నా ఉన్నప్పుడేమో కంప్లైంట్ చేస్తావు నువ్వు అప్పుడు ఇలా చేసావు అమావాస్య నాడు అరిచిపెట్టే పూర్తి నాడు ఊరు పెట్టేవాని ఎదురుకుండా ఉన్నప్పుడు కంప్లైంట్ చేయటం మనిషి దూరం అయినప్పుడు అలా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇది పద్ధతి కాదు సో అనురాగము వాత్సల్యము మంచివే కానీ ఆసక్తి మంచిది కాదు మంచిది కాదంటే ఇదేదో అధర్మం మీకు పాపం చుట్టుకుంటుంది అమధర్మం అధికారు చు పట్టుకెళ్తారనే అది సమస్య యూ సఫర్ దట్ ఇట్ ఇడో మనిషి సఫర్ అవుతూ ఉంటాడు అమ్మా మీకున్న ఆసక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారంటే ప్రేమ తప్పు కాదు కదా అంటే అలాగంటే ఏం చెప్తాం అక్కడ ఉందాం మీరు సఫర్ అవుతున్నారా లేదా సఫరింగ్ ఉందా లేదా అట్ ది యాసిడ్ టెస్ట్ సఫరింగ్ ఉంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్ అంతే దేర్ ఈజ్ నో అదర్ రీజన్ ఫర్ ఇట్ కాబట్టి సఫరింగ్ ఈజ్ ది అది యాసిడ్ టెస్ట్ సఫరింగ్ ఉందంటే మీ థింకింగ్లో తప్పు ఉంది ఆసక్తి వల్ల సఫరింగ్ వస్తుంది అయిపోయింది తర్వాత సత్ సత్ సంజాయతే కామహ దానికి శంకర్లు అంటారు సంగాత్ ప్రీతే సంజాయతే సముత్పద్యతే కామస్తృష్ణ ఈ సంగము ఆసక్తి ఎప్పుడైతే బయలుదేరిందో దాని నుంచి డిజైర్ బయలుదేరింది ఇప్పుడు మీరు కారు మీరు కొనాలనుకోండి కారు కొనాలంటే కారు కొనాలని సంకల్పం చేయాలి కదా అంటే కామన్ ఉండాలి కదా ఆ కామన్ ఎలా వస్తుంది ఆ కార్ని చూడడం మొదటిసారి చూసినప్పుడు ఏమీ అనిపించదు రెండోసారి చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది మూడోసారి చూసినప్పుడు మనకు కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాలో అప్పుడు వెంటనే అనుకుంటాం అంటే మన వల్ల ఎక్కడ అవుతుంది కార్ ఎక్కడ కొంటాం మనం దట్ ఈస్ సమ్థింగ్ విచ్ వీ కెనాట్ డూ అని ఒక ఫీలింగ్లో ఉండిపోతాం అయితే ఎవడో వచ్చి చెప్తాడు యూ కెన్ డూ అంటాడు హౌ మన మన శక్తికి అయితే మించింది కదా అంటే ఇన్స్టాల్మెంట్లో అయితే కొనవచ్చు ఒక్కసారి కొనాలంటే నీ శక్తికి మించిందే ఇన్స్టాల్మెంట్లో కొనవచ్చు ఇన్స్టాల్మెంట్లు అనేప్పటికి వీడు వర్తమానం నుంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు సో అలా అలా మనం నెలకోసారిస్తుంటే పదేళ్లలో ఇవ్వచ్చున ఏదో ఏదో పిచ్చి లెక్క దాంట్లో పడతాడు వెళ్ళి సో ఇలాగా అది థాట్ లెవెల్ నుంచి ఆసక్తి ఆసక్తి లెవెల్ నుంచి కామము అలాగ పడతాడు సో ఈజ్ నౌ స్టక్ విత్ ఇట్ కాలు కొంటాడు కారు కొన వెంటనే చేసి మొట్టమొదటి పని ఏమిటి తాడు బంధు దేవాలయానికి తీసుకెళ్తాడు నిమ్మకాయలు వీడు తయారు అక్కడ ఎక్కడ చెప్పారు ఏ శాస్త్రంలో చెప్పారు నిమ్మకాయలు నాలుగు టైర్ల కింద పెట్టి వాటి మీద నడిపించమని ఏ ఎవడు చెప్పారు ఎక్కడ చెప్పారు కారుకి బొట్లు పెట్టమని ఎక్కడ చెప్పారు మేము ఎక్కడైనా చెప్పారు అలాగా నిమ్మకాయలు దాని మీద నడిపించమని ఆ నిమ్మకాయలు పాడు చేసినట్టు కదా అవే సగ రసం తీసుకుని ఎవరికైనా ఇవ్వాలి మీరు తాగాలి కానీ కారు టైర్లు కింద పెట్టి వాటిని పాడు చేయటం గూడు గూడిది గుమ్మిడికాయ పగల కొట్టడం ఊ టోల్డ్ ఆల్ దీస్ దిస్ ఇస్ ఆల్ జంక్ ఐటల్ ఆహార పదార్థం పరమేశ్వరుడు అన్నం అది అలాగే దాన్ని అన్నం బ్రహ్మేతి విజయనాథ్ అలాగే ఎప్పుడూ దాన్ని పారైకోడు అంచేతనే నేను ఎక్కడికో వెళ్ళాను ఒకసారి ఎక్కడికో లెక్చర్స్ స్టార్ట్కి నేను అలా వెళ్ళగానే రిసీవ్ చేసుకుంటొచ్చారు మంచిది రిసీవ్ చేసుకోకపోయినా పర్వాలేదు వెళ్ళి పాఠం చెప్పి వచ్చి వచ్చారు మంచిది ఒక ఆయన వచ్చేసి కొబ్బరికాయ ఇలా ఇలా ఎత్తపో నేను చేపట్టుకున్నా ఏమిటి చేయబోతున్నారన్న అంటే ఆ కొబ్బరికాయ కొట్టేస్తాను ఇది అదే కొబ్బరికాయ కొట్టి పద్ధతి అదే ఇది ఇలాగ నేల నేచుకుంటా ఆ పింక్ ఎవరికైనా తగిలితే సేఫ్టీ అనేది ఒకటి లేదు తర్వాత పింక్ ఒక తగలదు పర్వాలేదు తగిలినంత తగలదు ఏం బాంబేం కాదు ఓకే మరి కొబ్బరికాయ ముక్కలు ఇటు అటు వాటికి వాట్ ఈజ్ దిస్ కొబ్బరికాయ కుట్టి పద్ధతి ఆ కొబ్బరికాయ తగ్గబండి నేను కృష్ణం జీవలో వేసుకున్నాను ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత వీజులోకి వెళ్ళా వీధిలోకి వెళ్తే ఓ బిచ్చగాడు నా దగ్గరికి వచ్చాడు ఓ రిక్షా వాడో బిచ్చగాడో వచ్చాడు కొబ్బరికాయ వాడుకోగల వారిని అడిగా వాడుకుంటాను తీసుకోకుండా పిలిపించాడు అంతేగాని అక్కడ నేలనేసుకుంటడం వాట్ ఈస్ దిస్ పరమేశ్వరుడు కొబ్బరికాయ నేలనేసుకుంటడం కోసం ఇచ్చాడా ఇదంతా దిస్ ఇది ఆ నాన్ సెన్స్ కాబట్టి ఇదంతా కూడా కామన్ నుంచి వచ్చింది ఈ కారు తీసుకుని దేవాలయానికి ఎందుకు వెళ్ళడం ఎందుకు ఎందుకు వెళ్ళడం మీరు ఆలోచించండి ఎందుకు వెళ్ళడం అంటే వీడికి భయం ఉంది కాబట్టి దేవాలయానికి వెళ్తాడు భయం ఎక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు దాకా లేని భయం ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే కామన నుంచి వచ్చింది కాబట్టి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధశ్చ లోభశ్చ తస్మాత్తత్రయం త్యజేత్ భగవద్గీత ఇది కూడా మూడు ద్వారాలు ఉన్నాయి నరకానికి మీరు ఏ ద్వారం గుండా వెళ్ళినా నరకంలోకే వెళ్తారు ఏమిటవి కామన క్రోధము లోభము ఈ మూడును దాన్ని శ్రీకృష్ణుడు ఇంకొంచెం డిస్టిల్ చేసి పెట్టాడు డిస్టిల్ చేసి ఏమంటాడంటే ఆ పక్క శ్లోకమే కామనా ఇస్ ది ఫస్ట్ థింగ్ కామన నుంచే క్రోధము దాని వస్తుంది ఇలా ముందుకు వచ్చేయండి ముందుకొస్తే మీరు కంఫర్టబుల్గా ఉంటారు యా అని చెప్తాడు చెప్పి ఫైనల్గా హీ డిస్టిల్స్ ఇట్ కామన అని డిస్టిల్స్ చేసి పెడతాడు ఎందుకంటే కామన క్రోధం వస్తుంది కామన లోభం వస్తుంది కాబట్టి బేసిస్ కామనా సో అది నరకం కామనా ఇస్ నరకం ఏ కామనా ఏ ఎక్స్పెక్టేషను ఏ ఆస్పిరేషను లేకుండగా యాస్పిరేషన్ అంటే ఇట్ సౌంట్ సం వాట్ సీక్రెడ్ ఏమీ లేకుండగా యూ జస్ట్ రిమైన్ ఫ్రీ ఫ్రీ ఫ్రమ్ యూ డిజైర్ సంథింగ్ ఇట్స్ ఎ బాండేజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ యూ ఆర్ ఎ ఫ్రీ పర్సన్ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ లెట్ థింగ్స్ కమ్ యాజ్ దే కమ్ లెట్ థింగ్స్ గో యాజ్ దే గో యూ ఎంజాయ్ ది ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్ డిజైర్ ఈస్ బాండేజ్ సో ఆ బాండేజ్ లో పడిపోవద్దు కాబట్టి ఆసక్తి నుంచి కామన పుడుతుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువుని చూస్తే కామల పుట్టదు దాన్ని చూసి దాన్ని ధ్యానం చేయడం మొదలు పెడితే కామన పుట్టింది ఒకతను నన్ను అమెరికా నుంచి ఫోన్ చేశాడు స్వామీజీ అమెరికా నుంచి వస్తున్నాను మీకు ఏదైనా తీసుకురావాలా నేను ఏం తీసుకురా నాకు ఇలాగడిగితే ఏం చెప్పను నాకు ఏం తీసుకురావాలో తెలియదు ఏమీ గుర్తు రావట్లేదు అలా కాదు మీరు ఏదైనా చెప్పండి ఏమి గుర్తు రావట్లేదు ఏం కావాలో ఆలోచన చేయాలి కదా ఏదైనా తట్టాలి కదా గుర్తు రావట్లేదు అంటే అలా కాదు మీరు చెప్పండి ఈ టెలిఫోన్ బిల్లు నడుస్తూ ఉంటుంది నేనున్నాను అతనికి బిల్లు నడుస్తుంది నాకు కాదు అతనికి పాపం అతను మాత్రం పెంచేయాలి కదా నేనున్నాను ఈ వాషింగ్ పౌడర్ కాకుండా వాషింగ్ లిక్విడ్ ఉంటుంది వాషింగ్ పౌడర్ వేరు వాషింగ్ లిక్విడ్ వేరు ఆ లిక్విడ్ ఇట్ ఈస్ ఇన్ ఎ పౌచ్ అండ్ దట్ పౌచ్ ఈస్ ఎ స్మాల్ పౌచ్ ఇది ట్రిపుల్ ఏ అని ఒకటి ఉంది అక్కడ అంటే వాళ్ళు ఈ ట్రావెల్ కి సంబంధించినవన్నీ వాళ్ళు స్పెషల్ గా తయారు చేసి అమ్ముతారు నువ్వు ట్రిపుల్ ఏకి వెళ్ళు వెళ్ళి ఈ పౌచెస్ ఉన్నటువంటి ఒక బండిలు ఉంటుంది అది వినపెట్టరు అంటే అంటాడు స్వామిజీ అమెరికా నుంచి వాషింగ్ పౌడర్ తెమ్మంటారా అంటే నేను చెప్పాను శుభం భూయాతో ఊరుకోమని చెప్పాను ఇంకా ఇంక నేనేం చెప్పాను నాకు అది తోచింది ఎందుకంటే ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది నిత్యం చేసి పనిది దానికి అవసరం కూడా నన్ను పుష్ చేస్తే చెప్పాను అండ్ నవ్ హీ సేస్ వాషింగ్ పౌడర్ అమ్మంటే ఏం వజ్రాలు నేను ఒక ఒక ఉంగరం లేకపోతే తెమ్మంటే తెస్తాడనమాట వాట్ ఈస్ దిస్ so asalu keep mind free from all these things we don't want anything shariraaniki mara food kavalu kada you need not desire it naaku food kavale ani desire cheyakarla endukante prakruthi yokka dharalo food ostundi therefore it is possible to remain desireless desirelessness is a fullness completeness adhe a stale state kaadu adi freedom ఆ ఫ్రీడమ్ అది అనుభవైక వైద్యం అది అనుభవిస్తేనే తెలుస్తుంది కాబట్టి అలాగ బి లైక్ దాట్ డోంట్ గో ఇన్ టు దిస్ ఫ్లో ఆఫ్ డిజైర్స్ అని శ్రీకృష్ణుడు మన యొక్క ఉపదేశం అలా ఉంది గీతల్లో అలా చెప్తున్నారు మన నిత్య జీవితానికి ఇది అనుకూలంగా ఉంటుందా ఉండదా అది ఎవ్రీబడి టు వర్క్ ఫర్ వన్ సెల్ఫ్ బట్ దిస్ ఈజ్ ది ఉపదేశం కాబట్టి కామన పుడుతుంది ఆసక్తి నుంచి కామన కామహ అంటే శ్రీకృష్ణుడు తృష్ణ శంకరులు తృష్ణ అని అంటే సింపుల్ డిజైర్ అనేది లేకపోతే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 తృష్ణకి ఏం చెప్తాం తెలుగులో అనువాదం ఎలా చేస్తాం తృష్ణకి ఏదో ఆశలు అంటున్నాను నేను అప్పుడప్పుడు పేరాశ అంటాను ఇంకేమనాలో అర్థం కాక అలా నేను సో దట్ గ్రీట్ తృష్ణ సంస్కృతంలో అయితే తృష్ణ అంటే అర్థం ఏంటంటే దప్పిక తృష్ అనే ధాతు రెండర్థాల్లో పడుతుంది తృషిత తృష్ణ దప్పిక వేసిందనుకోండి వాడింక మిగతా ప్రపంచం అంతా వాడికి అక్కర్లేదు నీళ్ల కోసం చూస్తూ ఉండే మంచి నీళ్ళు అండి మంచి నీళ్ళు అండి మంచి నీళ్ళ కోసం చూస్తుంది అలాగే తృష్ణ అంటే వీడి కామన గలవాడు కూడా అలాగే చూస్తాడు వాడి చూపు కూడా అలాగే ఉంది సో తృష్ణ ఇంటెన్స్ డిజైర్ అది పుడుతుంది ఓకే కామన వల్ల ఏం కామాత్ క్రోధోభిజాయితే మంత్రం అదే శ్లోకం అందాము కామాత్ కుతిత్ ప్రతిహతాత్ క్రోధ అభిజాయతే కామము నుండి క్రోధం పుడుతుంది అంటే ప్రతిసారి మీ కోరిక పుట్టినప్పుడల్లా వెంటనే క్రోపం పుడుతుందని కాదు ఆ కామన ప్రతిహతం కావాలి కుతశ్చిత్ ప్రతిహతాత్ ఎప్పుడైనా ఆ కామనకి అడ్డం పడితే అది ఆటంకం వచ్చేస్తుంది ప్రతిహతము అంటే ఆటంకము చేత పాడు చేయబడినది ఈ కామనం వ్యర్థమైపోయింది ఆటంకం ఏదో వచ్చింది దాని ఏమో ఎందువల్ల వచ్చిందో కుతిత్ ఏదో ఒక దాని వలన ప్రతిహతాత్ విఘటితమైపోయింది ఆ కామన అంటే ఆ కోరిక వీడికి తేరదన్నమాట అప్పుడు కోపం వస్తుంది క్రోధ అభిజాయితే అప్పుడు కోపం వస్తుంది అయితే మీరు అనొచ్చు అయితే కామనం వచ్చినప్పుడల్లా క్రోధం రాదు కదా కామన వచ్చినప్పుడల్లా క్రోధం రాదు కామన ఫుల్ఫిల్ అయితే క్రోధం రాదు లోభం వస్తుంది కామహా క్రోధహ లోభ అని ముడు చెప్పాను చూడండి కామం ఫుల్ఫిల్ అయితే లోభం వస్తుంది మీరు కారు కొన్నారనుకోండి ఆ కారు మీద ఎవడైనా చే వేస్తే మీకు ఏమనిపిస్తుంది యా నీ కాలు అంట చేతిసేమంటా ఎందుకంటే వాడి చేతికి ఉన్న మట్టి దానికి తగులుతుంది ఎప్పుడైనా మీరు కారుతో ఏదైనా తేడా వచ్చినప్పుడు మీరు ఆ మనిషి ముఖంలో చూసారా వీడు కారులో వెళ్తూ ఉంటాడు లేదంటే వెనకాల స్కూటర్ టైర్ వచ్చి తగ్గుతుంది ఇది బంపర్కి ఎందుకంటే వీడి బ్రేక్స్ ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి కారు వాడికి ఈ స్కూటర్ అని ఒకటి ఉంది చేతక్కని బజాజ్వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి రోడ్ల మీద పెడతారు అది సర్కస్ వెహికల్స్ అవి వాటికి బ్రేక్ ఉండదు బ్రేక్ ఉండదు బ్రేక్ వైర్ బ్రేక్ ఉంటుంది రాడ్ బ్రేక్ ఉండదు వైర్ బ్రేక్ ఉంటుంది బ్రేక్కి వైర్ వాడకూడదు రాడ్ వాడాలి ఎందుకంటే వైరు సాగుతుందండి మీరు దాని మీద బ్రేక్ వేసేపటికి అది సాగుతుండే రాడ్ సాగదు టు దిస్ ఎక్స్టెంట్ వైరు సాగిన ఎక్స్టెంట్ రాడ్లు సాగదు వీడు బ్రేక్కి క్లచ్కి అన్నిటికీ వైర్లు ఒకే వైర్లు వేసి కొంచెం లావుగా ఉంటుంది మీరు ఆ వైరు మీద చేతకు బండి ఆపాలంటే దాని మీద నిలబడితే ఆగుతుంది అండి స్లో అవుతుంది కానీ అది ఆగదు అది చేతకి ఎప్పుడు అంతే ముందు బ్రేక్ వేశారంటే బోర్లో పడుతుంది It's a problem vehicle. I know it. <laughs> so it's a problem vehicle. Whereas a motorcycle, a rod brake, a chakka brake. Even if you take a chair, you can brake. You can't get a car on the bike, you can't get a car on the bike. You can't get a bumper. You can't get a bumper. You can't get a bumper. You can't get a car on the bike. ఇది వెళ్ళిపోయి సాధ్యత తీసుకుంటేస్తాయి వెళ్తే వాడు మనిష పశువా కారు ఉంది కాబట్టి దట్ ఈస్ ది బిహేవియర్ క్రోధం ఈ స్కూటర్ మీద ఉన్నవాడు ఈ దట్ డిసడ్వాంటేజ్ ఎందుకంటే కారు వాడిని చూసే వీడికి సగం ప్రాణం అక్కడే పోతుంది వీడు సపోజ్ వీడు రౌడే అనుకోండి వీడు తిరగబడి వాడిని కొట్టేస్తాడు ఇలాగ ఉంటుంది చాలా ప్రాబ్లం కాబట్టి క్రోధ కాబట్టి చూసారా మీకు కామన నుంచి క్రోధం వస్తుంది సపోజ్ దానికి ఎవరైనా అడ్డుపడ్డు బాస్ శాంక్షన్ చేయలేదు అనుకోండి వీడు లోన్ పెడతాడు వెహికల్ లోన్ పెడతాడు బాస్ అంటాడు వీడు చెప్పిన మాట విండో ఎప్పుడైనా సరిగ్గా పనిచేయడు వీడికి వెహికల్ లోన్ అక్కర్లేదు ఏమక్కర్లేదు అని రిఫ్యూజ్ చేస్తాడు అప్పుడు మీ కామన ప్రతిహితమైంది అప్పుడు మీకేమొస్తుంది క్రోధం వస్తుంది సో ఈ విధంగా కామ కారు కొనుక్కోవడం తప్ప నా అభిప్రాయం కాదు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ కామన ఇస్ ది ఇష్యూ కార్ ఇష్యూ కాదు కార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ సమ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు గివ్ కాబట్టి ఏదో ఇవ్వడం ఏదో గుర్తు నేను ఆలోచిస్తా ఏం ఎగ్జాంపుల్ ఇద్దామని ఆలోచించి కారణం చెప్పేస్తా ఇంకేం దొరక్క కారణ ఎప్పుడు చెప్పినా అదే ఎగ్జాంపుల్ ఏదో అదేదో స్టేటస్ సింపుల్ కింద ఉంది కాబట్టి కారణం ఎగ్జాంపుల్ ఇంకేం చెప్తాం ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ సో నాకు మిత్రుడు ఉండేవాడు చాలా నిష్ఠ విభూతి గట్టిగా పెట్టేసి పూజలోవి చేసేసి ఇవాడు సంధ్యావనం అది చేసుకునేవాడు నిష్ఠగా ఉండేవాడు శృంగేరి వారి దగ్గరికి వెళ్ళి మంత్ర మంత్రదీక్ష కూడా తీసుకొచ్చాడు వీడికి ఓ రోజు కుక్కపిల్లని పెంచాలని కోరిక కుట్టి ఎందుకంటే కుక్క పిల్ల వీడు సద్భ్రామ్మ పండుగ ఈ కుక్కపిల్ల వీడికి ఎందుకు పెట్టానికి తీసుకొచ్చాడు కుక్క పిల్లని ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఆ తర్వాత ఓ రోజుని నేను వీడు అనుకోకుండా కలిసాం కలిస్తే వీడు ఏం చేస్తున్నాడంటే దిస్ జెంట్మెన్ ఈ వాస్ పర్చేసింగ్ ఏ ప్రెషర్ కుక్కర్ నేనన్నాను ఏమిటో ప్రెషర్ కుక్కర్ కొంటున్నావు కొత్తగా మీ మీ భార్య కొనుక్కునేది నువ్వు కుంటున్నావు ఏమిటి ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కొనే అంత అంటే ఇది మా కాదు మరి దేనికోసం కుక్కపిల్ల కోసం కుక్కపిల్లది ప్రెషర్ కుక్కర్ ఎందుకంటే దానికి మాంసం వండి కోసం వీటి ప్రెషర్ కుక్కర్ కొంటున్నాడు అంటే సంధ్యావతనం ఇంకా చేస్తున్నావా నా చేస్తున్నాను ఇది నేను వండను ఇంట్లో పది మనిషి వండుతుంది అంటున్నాడు ఆ దేవుడికి వచ్చేప్పుడు అర్థాకారహిత వీడు వీడు సంజావందనం చేసి శుద్ధ బ్రాహ్మణుడి పరిస్థితి ఏమిటంటే మాంసం కాబట్టి ఈ విధంగా మనిషి ఈ ఫాల్స్ డౌ సో కాబట్టి ఈ విధంగా కారేనా అదృష్టాంతం ఇవ్వాలి ఒక్కొక్క పిల్లన ఇవ్వాలి మరోటన ఇవ్వాలి మరోటేనా ఇవ్వాలి సమ్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు గివ్ ఎనివే కామాత్ క్రోధోభిజాయతే కామల నుంచి కో కోపం వస్తుంది ఎప్పుడప్పుడు వస్తుంది ఒక కామన మీకు ఒక్క కామన ఉండదు ఒక కామన ఉందంటే దాని చుట్టూ ఇంకొర డజన్ కామనలు ఉంటాయి నా కాదు డెంటు పడకూడదు ఆ కామన ఉంటుంది ఎవడో దానికి డెంటు పెడతాడు పెడితే వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది కామాత్ క్రోధోభిజాయితే కామున వలన కోపము వచ్చును క్రోధ అనే పదం సంస్కృతి పదం చాలా మంచి పదం క్రోధ అంటే క రోధ రోధ అంటే అడ్డు ఆటంకము కా అంటే ఆత్మ బ్రహ్మ ఆనందము అర్థం కం బ్రహ్మ ఖం బ్రహ్మ కాబట్టి కాకి ఆటంకము కా అంటే ఆనందం ఆనందానికి ఆటంకం గనక అది క్రోధమైనది కశ్య రోధ క్రోధ కాకి రోధం అది బ్రహ్మ లేక ఆనందము కం బ్రహ్మఖం బ్రహ్మ ఎనివే ఈ కా అనే పదం గుర్తుపెట్టుకోండి కా అంటే బ్రహ్మనర్థం మీకు నేను పదం అడుగుతాను మీకు తెలిసేమో చెప్పండి నాకము అంటే అర్థం ఏంటండి నాకము స్వర్గం అవునా ఎలా వచ్చింది అర్థం క అంటే ఆనందము అక్క అక్క అంటే ఆ అంటే పార్టికల్ కదండి అక అంటే ఆనందము లేదు నా అక ఆనందము లేదనే స్థితి లేదు అది స్వర్గం కాబట్టి క అంటే ఆనందము క రోధ ఆనందానికి ఆటంకం అయిపోతుంది అదే క్రోధం క్రోధ ఒకడు అడిగాడు కహారోధ అని అడిగాడు అయ్యా ఆత్మజ్ఞానం కలగట్లేదు ఆనందానుభూతి కలగట్లేదు కహారోధ ఏమిటంటారో ఆటంకం ఏమిటంటారని అడిగాడు అడిగితే క్రోధ అని చెప్పారు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 వరి పంటను ఎవళ్ళైతే సమయానికి నాటి చక్కగా వేసుకుని ఎరువులవి వేసుకుని దాన్ని చక్కగా పోషించుకుని నూర్చి ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళు ఓ ముప్పై వస్తాలో నలభై వస్తాలో ఎకరానికి వస్తుంది బండి మీద వేసుకుని ఇంటికి తెచ్చుకుని దాన్ని భద్రం చేసుకుని వాళ్ళు ఉంటారో వ్యవసాయదారులు వాళ్ళు భార్యాపిల్లల్ని ఆనందంగా పోషించుకుంటారు అని సమాధానం కే దార పోషణ రథాహ ప్రశ్న కేదార పోషణ రథాహ సమాధానం ప్రశ్న క్రోధహ సమాధానం ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ఇంతకీ క్రోధము అంటే కోపం అన్నది ఆయన కోపం అని అండ్రు గీతలో కోపం అనే మాట ఉండదు క్రోధం అనే ఉంటుంది ఎందుకంటే కోపమున్నా క్రోధంన్నా అర్థం ఒకటే అల్టిమేట్ గా బట్ వాట్ ది వర్డ్ క్రోధ కన్వేస్ కోప కెనాట్ కన్వే తర్వాత కోపశబ్దానికి ఇంకా ఏవో చిన్న చిన్న డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి విరోధం అని తర్వాత ఒక ప్రిన్సిపల్కి ఆపోజిట్ అవ్వటం అని ఇలాంటి మన నిత్య జీవితంలో క్రోధంతో సంబంధం లేని మీనింగ్ లేవకుండా ఉన్నాయి వెకాజ్ క్రోధ ఈజ్ ఎ క్లీన్ వర్డ్ ఇట్ కన్వేస్ ది హోల్ థింగ్స్ ఆ హోల్ మెసేజ్ వచ్చేస్తుంది దాంట్లో అంచేత క్రోధోభిజాయతే కామః క్రోధశ్చ లోహశ్చ కామః కోపశ్చన క్రోధశ్చంటాడు మీరు గీత చూసుకోండి ఎక్కడైనా సరే సో క్రోధము చాలా చెడ్డది తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ భాష్యం అవివేకార్య విషయ ఇక్కడ నుంచి ఇంక వర్డ్స్ కి శంకరులు ఇస్తారు డెఫినేషన్స్ ఇంకేంటే క్లోజ్లీ రిలేటెడ్గా ఉంటాయి పదాలు అన్నాయి దేని అర్థమైంది ఆయన స్పష్టంగా ఇస్తారు ఆ అర్థం ఇచ్చేప్పుడు ఎలా ఇస్తారంటే ఆ పదము యొక్క మూల ధాతువుని బట్టిస్తారు సమ్మోహ మోహానా సమ్మోహానా ఒకటి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 ఒక మాటలో చెప్పాలంటే భ్రాంతి అని అర్థం ఒకదానిని చూసి మరొకటి అనుకున్న దీనికే శంకరులు పెట్టుకునే పేరు అవివేక అంతే కదండి ఒకదాన్ని చూసి దేన్ని చూశారో అదే అనుక్కుంటే దాన్ని ఏమంటారు వివేకం అంటారు ఒకటి అనుక్కునేది ఇంకొకటి ఆ తేడా తెలియకుండా అయిపోతుంది వీడికి త్రాడుకి పావుకి తేడా తెలియదు వీడి ప్రారంభం బాగులేకపోతే మిత్రుడికి శత్రువుకి తేడా తెలియదు మిత్రుడిని చూసి శత్రువు అనుకుంటాడు దుర్యోధనుడు దగ్గరికి శ్రీకృష్ణుడు రాయిబారం తీసుకెళ్ళాడు శ్రీకృష్ణుడు మిత్రుడిగా వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఏదో కపటం చేస్తున్నాడని మీరు అనుకోవద్దు అలా కాదు అది కపటం ఎందుకు చేస్తాడండి ఆయనకేం పని లోకంలో వీళ్ళు అలాగే దాన్ని పెడతారు కానీ శ్రీకృష్ణుడు రాయిబారం అంటే శ్రీకృష్ణుడు సిన్సియర్గా వెళ్తాడు కపటంతో వెళ్ళాడు కపటం కపటం ఎక్కడో చేశాడు కదా అని అంతటా సో సిన్సియర్గా రాయబారని అడుపుతాడు వాళ్ళకి చెప్తాడు మీ మిత్రుడుగా వచ్చాను నేనని చెప్తాడు హీఈస్ దేర్ గుడ్ ఫ్రెండ్ మీరు యుద్ధంలోకి రాకండి అని చెప్తాడు మీరు భీష్ముణ్ణి కర్ణుణ్ణి ద్రోణుణ్ణి అడ్డంగా వేసుకుని రాకండి అని చెప్తాడు రాకండ్రా మీరు నల్లు నలిగిపోయినట్టుగా నలిగిపోతారు నేను చెప్తాను టేక్ కేర్ అని పాప అన్ని విధాలుగా నయానా భయానా కూడా చెప్తాడు వెనరు వాళ్ళు మూర్ఖులు సరే మీ జాబు మీరు చావండి అని లేచ కాబట్టి సో సో అక్కడ ఆయన శ్రీకృష్ణుడు మిత్రుడుగా వెళతాడు దుర్యోధనుడు ఈయన శత్రువు అనుకుంటాడు శత్రువుగా అదే అవివేకం అంటే భోజనానికి రా బావా అంటాడు అంటే చూడు మిత్రుడిని నువ్వు శత్రువు అనుకుంటున్నావు కాబట్టి నీ భావనలో మార్పు వచ్చినప్పుడు నేనుంటో భోజనం చేస్తానని చెప్తాడు మిత్రుడిగా చూడడానికి నీకు జాతనైనప్పుడు నీ దగ్గర భోజనం చేస్తాను నువ్వు మిత్రుడిని చూసి శత్రువు అనుకుంటున్నావు కనుక నీ దగ్గర భోజనం కానీ మిత్రుడిని నేను చెప్పిన మాట మంచి మాట హితం చెప్పానని నమ్మివాడు వీధురుడు ఉన్నాడు నేను అతని ఇంట్లో భోజనం చేస్తాను అని వెళ్ళి అక్కడ భోజనం చేస్తాడు అంతేగాని ఇక్కడ భోజనం చేయడు దుర్యోధనుడింట్లో భోజనం చేయడు సో ఆ దుర్యోధనుడికి ఆ వివేకం లేకపోయింది మన మిత్రుడు వచ్చాడు మిత్రుడు వచ్చాడని తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు అండి అది చెప్పి మాట కన్సిడర్ చేస్తాడు చెప్పినట్టు చేయక్కర్లేదు ఒకళ్ళు చెప్పినట్టు ఇంకొకళ్ళు చేయటం ఎందుకు ఎవళ్ళ వివేకాన్ని బట్టి వాళ్ళు చేసుకోవటం కానీ అవివే అది కూడా అవివేకం అంటే అలా ఉంటుంది కార్యకార్య విషయ అవివేక ఇది కార్యము అంటే చేయదగిన పని ఇది అకార్యము చేయకూడని పని అనే ఆ తేడా మనకి తెలియాలా తెలియక్కర్లేదా తెలియాలి ఆ తేడా తెలియకుండా పోతుండే దాని పేరే సమ్మోహము అని చెప్పే కోపం వచ్చినవాడు అర్థం మా మిత్రుడు కోపం వచ్చి అర్థం పగలబడతాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను భిక్ష చేసి భిక్షకు వెళ్ళాను బా బాత్రూంలో చేకడుకుంటుంటే బాత్రూంలో ఏదో అద్దం ఉంటుంది కదా అది పగిలిపోయింది నేను నోరుపు స్కూట్కోవచ్చుగా ఎద్దు కూడా వాడు ఎద్దుకులో వచ్చింది నేను ప్లాన్ చేసిన అయ్యో అద్దం పగిలిపోయిందండి అని మాట వలసకి గమ్మున ఏదో పలక ఏదో అనాలి కాబట్టి అన్నా అంటే మీ మిత్రుని యొక్క ప్రభావం ఏరండి అదంతా అమ్మగారు చెప్పారు నా మిత్రుడు మీ స్నేహితుడు చేసిన ఘనకార్యమే అరే అర్థం పొరపాటుని పొగల పొరపాటు ఏం కాదండి కావాలని కావాలని అర్థం పొగలగొట్టడా ఎందుకు అర్థం పొగలొట్టే కోపం వచ్చినప్పుడు అలా చేశానండి అది అదే దాన్నే సమ్మోహము అంటారు అర్థం తప్పు కదండి అసలు దీన్ని పగలగొట్టకూడదు తాపే అర్ధాన్ని అసలు పగలగొట్టకూడదు ఎందుకంటే అర్థం అది సత్వగుణానికి దృష్టాంతంగా చెప్తారు నేనేదో అది పుణ్యపాపాలు లెక్క వేయట్లేదు సత్వగుణానికి దృష్టాంతంగా చెప్తారు అంతఃకరణంలో అద్దము వంటిది దర్పణము వంటిది మనహ దర్పణహ అని ఎప్పుడైనా వినుంటారు మీరు సో అద్దము వంటిది స్వచ్ఛంగా ఉంటుంది దాంట్లో మకిలి చేరితే పాడైపోతుంది పరిస్థితి కానీ స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అద్దం పగలగొట్ట అద్దం వంటిది మనసు వాళ్ళ దృష్టాంతం చెప్పడం చే దానికో పవిత్రత మన ముఖాన్ని మనం చూసుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు దానికి ఏదో పవిత్రతను ఆపాదిస్తారు కాబట్టి అద్దం పగలగొట్టుకోండి ఆ మాట నేను చెప్పాను అంటే నాకు తెలుసు ఆ మాట ఇంతకుముందు ఒకసారి చెప్పావు నువ్వు ఆ మాట నాకు తెలుసు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 స్మృతి అంటే మీ బుద్ధి ఎందు నిహితమై ఉన్న జ్ఞానము అని అర్థం అది ఆయన చెప్తున్నారు స్మృతి అంటే ఏదో మర్చిపోయి ఏదో గుర్తు తెచ్చుకోవడం అలా కాదు స్మృతి అంటే మీ బుద్ధి ఎందు నిహితమై ఉన్న విజ్ఞానం అది చూద్దాం శాస్త్రాచార్యోపదేశాహిత సంస్కార స్మృతే స విభ్రమ భ్రంశ స్మృత్యుత్పత్తి నిమిత్తప్రాప్తూ అనుత్పత్తి అది స్మృతి విభ్రమ అనేదానికి వ్యాఖ్యానం అంటే చూడండి శ్రీకృష్ణుని మాటని ఎంత ప్రేమగా వ్యాఖ్యానం చేస్తారో చూడండి అంటే అది ప్రమాణం అంటే ఆ మాట అన్నారు ఆ మాటకి మనం విలువ ఇవ్వాలి మాట నోటంపట మాట వచ్చిందంటే అది విలువైన మాట అని మనం అనుకున్నప్పుడు దాన్ని అంత శ్రద్ధగా మనం పరిశీలించడం కూడా ఉంటుంది అది ప్రమాణము అంటే అంతే మాట శబ్దం ప్రమాణము అంటే అర్థం అంతే అంతకంటే ఇంకేం సో ఒక మాట ఉంటుంది ఆ మాటని పట్టుకుని వీడు ఎంత పనైనా చేసుకొస్తాడు అంత ప్రమాణ బుద్ధి అలా ఉండబట్టి అలా వ్యాఖ్యానం చేస్తారు ఇప్పుడు చూడండి స్మృతి విభ్రమ స్మృతి యొక్క విభ్రమము స్మృతే విభ్రమ స్మృతి విభ్రమ స్మృతి అంటే ఏమిటి ఇప్పుడు చూడండి ఆ స్మృతి అంటే మనస్సులో నిర్మాణమై ఉన్న విజ్ఞానఖని విజ్ఞానము యొక్క ఒక నిధి బుద్ధిలో దాగి బుద్ధిలో భద్రం చేయబడి ఉంది అది ఓ రోజులో రాదు విజ్ఞానం అది శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం కూడా ఎలా చేయాలి ఉపదేశ శాస్త్ర ఉపదేశ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 ఉపదేశస్తారా ఉందనుకోండి అలా కుదరదు అది దాన్ని ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది లేకపోతే అవి చిన్న చిన్న పదాలుగా ఉంటాయి ఆయన్ని కావ్యకండ గణపతి ముని కవిత చాలా చిన్న పదాలుగా ఉంటాయి తర్వాత ఆ పదాల్లో చాలా గంభీరమైన అర్థం ఉంటుంది ఆ విభక్తి ప్రచయాలవి కూడా మీకు ఒకప్పుడు భ్రాంతి కలిగేట్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా చెప్తే మంచిది సో అలాగనమాట శాస్త్రము అంటే సో శాస్త్ర ఆచార్య ఉపదేశ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 బాలవైద్య అంటారు బాలవైద్యుడు యమధర్మరాజు యొక్క ప్రతినిధి అని సంస్కృతంలో శ్లోకం వాడు ఎవ్రీవేజ్ అప్పుడే వేసవి వస్తాడు వాడికి నేనంతటి వాడు గొప్పవాడు అహంకారంలో కూడా ఉంటాడు అనుభవం వస్తే అహంకారాలన్నీ సద్దు మన చేతుల్లో లేదు ఈ లైఫ్ అన్నది చాలా విద్రమైనది అని వాడికి తెలుసు ఒక ఏడాది ప్రాక్టీస్ చేసేప్పటికీ మొత్తం విషయం అంతా తెలుస్తుంది ఏదో మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించి మనం మంది ఇవ్వాల్సిన వాళ్ళమే కానీ మనం ప్రాణం పోసే వాళ్ళము కాదు తీసేవాళ్ళము కాదు అది తెలిసి వస్తుంది కానీ అప్పుడే బేసాయి వచ్చిన వాడు వాడు ఏమనుకుంటున్నాడంటే మోటార్ సైకిల్ ఎలా నడిపిస్తున్నానో లైఫ్ను కూడా నేను అలాగే మ్యాన్కులేట్ చేసేయగలను అనుకుంటూ ఉంటాడు పుస్తకాలు చదివించి అటువంటి వాడి చేత వైద్యం చేయించుకోకూడదు వైద్యం అనుభవంలో పోవాలి ఎందుకంటే ఆ సంస్కారం అది ఒక గని అది కని నిధి అదిగో అటువంటి శాస్త్రాచార్య ఉపదేశ ఆహిత సంస్కారము నుండి వాడికి స్మరణం వస్తుంది ఆ టైంకి అది గుర్తుకొస్తుంది కరెక్ట్గా స్టెప్ వేస్తాడు దానికి స్మృతి అని పేరు అటువంటి స్మరణం ఆ స్మరణం వెనుక గోల్డ్ అనుభవం ఉన్నది ఆ అనుభవంలోంచి వచ్చిన స్మృతి అది అటువంటి స్మృతి అది అది అది రొంత వీటికి పూర్తిగా నాశనం అయిపోతుంది సమ్మోహము వలన స్మృతి భ్రంశ విభ్రమ అంటే భ్రంశ అంటే ఆ స్మృతి భ్రష్టమైపోతుంది అంటే జారిపోతుంది అని అర్థం భ్రంశ అంటే జారిపోవడం అంటే లేకుండా పోతుంది ఏమిటండి ఆ స్మృతి లేకుండా పోవడం అంటే అర్థం ఏంటండి ఇప్పుడు ఒక సర్జనీ పెద్ద అనుభవం సర్జరీలో ఒకసారి అతను అన్నాడు ఆవేళ కోపం వచ్చింది చాలా తీవ్రమైన మానసికమైన అలజడి వచ్చింది ఆ అలజడి కారణంగా నేను పొరపాటు చేశాను ఆ పొరపాటు చేస్తుంటే పక్కన ఇంకో ప్రొఫెసర్ కూడా ఉండే ఏ యూఆర్ మేకింగ్ మిస్టేక్ టెక్క అనే హెచ్చరిక జారీ చేశాడు అప్పటికే నేను పొరపాటు చేశాను అతను పక్కన ఉన్నతను హెచ్చరించబట్టి వెంటనే దిద్దుకుని ఆ సూచర్స్ వేసి కుట్టేసి మొత్తం మీద పెద్ద హాని లేకుండా సర్జరీ కంప్లీట్ చేశాను అని ఒక డాక్టర్ గారు చెప్పారు నా ఆ పక్కన నిలబడి హెచ్చరిక చేసిన వాడు అతను హెచ్చరిక చేసి ఉండకపోతే వీడు అదే మిస్టేక్ని కొనసాగించుండేవాడు చూడండి ఎంత అవుతుంది అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు పక్కన ఇంకో డాక్టర్ ఉండడం మంచిది సర్జరీలో నలుగురు ఐదు ఉండడం ఎప్పుడూ మంచిది ఓ కన్ను వేసి ఉంచుతాడు తప్పు జరగకుండా చూస్తూ ఉంటాడు అతడు అలాగే ఒకని పెట్టుకోవాలి నా అంతటి మనుగడ ఎవడో లేడనడానికి వీల్లేదు ఎందుకంటే మనస్సులో అలజడి ఎప్పుడైతే వచ్చిందో మనస్సు బాగోలేదంటారు చూడండి ఎవరి మీద కోపం పెట్టుకుంది ఎవలాడు వస్తాడు సర్జరీ చేయడానికి ఇంత పెద్దది ఎవలాడు పెట్టుకుని సర్జరీ చేయడానికి వస్తాడు ఆ స్థితిలో ఉండగా ఆ మనస్సులో ఉన్న అనుభవం యొక్క సారమంతా కూడా డ్రైన్ అయిపోయి భ్రంశమైపోయి వీడు తప్పు చేసేస్తాయి అంచేత మనస్సును ఎప్పుడూ నిర్మలంగా పెట్టుకోవాలి అంతేగాని మనస్సుని అలాగే కలుషితం చేసుకోకూడదు అటువంటి పొరపాటు అయిపోతుంది ఆ అయిపోతే ఏమవుతుందో చెప్తున్నారు నిమిత్త ప్రాప్తం అనుత్పత్తి ఆ స్మరణము ఆ అనుభవం వల్ల ఆ స్మృతి సమయానికి రావాలి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 కానీ అది గుర్ బయటికి రాదు ఆ కోపం యొక్క ప్రభావం చేత జారిపోయి వీడేమో చెడమడా తిట్టడం ప్రారంభిస్తాడు లేకపోతే నేను నోరు మూసుకోమని ఇలాగేదో పరుషంగా మాట్లాడతాడు అది మరి తప్పు అలా పరుషంగా మాట్లాడకూడదు కదా అలా మాట్లాడేస్తాడు తర్వాత రెగ్యట్ అవుతాడు ఆ టైంలో గుర్తుకురా అంటాడు కూడా ఆ కోపంలో నాకు ఒళ్ళు తెలియలేదని అంటాడు ఇక ఆ తెలియకపోవడం లక్షణాలు ఇవన్నీ కూడా స్మృతి భ్రంశ స్మృతి విభ్రమ అంటే దీన్ని మాటలో చెప్పాలంటే జీవితంలో మనం ఎంతో కష్టపడి చదువుకుని సంపాదించిన సంస్కారాలన్నీ కూడా మన ప్రతి అడుగుని నిర్దేశిస్తూ ఉంటాయి మీరు ఎవరికంటైనా మాట్లాడారనుకోండి ఎలా మాట్లాడతారు రోడ్డు సైడ్ భాష మార్కెట్ ప్లేస్ భాష మాట్లాడతారా మాట్లాడారు చాలా యోగ్యమైన శిష్టంగా మాట్లాడతారు శిష్ట వ్యావహారికంగా మాట్లాడతారు దాని వెనకాల బోల్డ్ సంస్కారం ఉండబట్టి మీరు అలా మాట్లాడారు ఆ సంస్కారం అంతా ఉండి లేనట్లు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 ఆ మనస్సులో ఉండే డిఫరెంట్ లెవెల్స్ని అలాగా ఆర్గనైజ్డ్గా ఒక స్ట్రక్చర్ దానికి ఇవ్వటం కష్టం ఒకవేళ ఇచ్చినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అయినా అక్కడ భాష్యకారులు అన్నీ అక్కడ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు తర్వాత ఏముందంటే స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ అని ఉంది అందాము తత స్మృతిభ్రంశాత్ బుద్ధే నాశ తత అంటే ప్రణవం ఉన్నది తస్మాత్ అని అర్థం తస్మాత్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 దానికి కార్యము అకార్యముల మధ్య నుండే తేడాని తెలుసుకునే యోగ్యత ఇస్ పవర్ రిలేటెంట్ పవర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద రైట్ అండ్ రాంగ్ ఆ యోగ్యత నశించిపోతుంది రైట్ అండ్ రాంగ్ ఒక గివెన్ సిచ్యువేషన్లో గుర్తించలేకపోయాడనుకోండి పర్వాలేదు యోగ్యత నిలబెట్టుకుంటే ఒక చోట గుర్తించలేకపోయినా ఇంకో చోట గుర్తిస్తాడు ఒకసారి తప్పు చేసిన మళ్ళీ కాలు వెనక్కి తీసుకొని సరైన స్టెప్ వేస్తాడు కానీ అసలు కార్యకార్యముల యొక్క వివేకాన్ని గుర్తించే యోగ్యతే నశించిపోతే అటువంటి కెపాసిటీ లేకుండా అయోగ్యుడే అయిపోతే చదువుకున్న మెడిసిన్ అంతా మర్చిపోయాడు అనుకోండి ఇంక వాడు ఎందుకు కొనుకొస్తాడండి అలా అయిపోతే వీడు బతుకు అలా అయిపోతుంది ఆ యోగ్యతని పోగొట్టేసుకుంటాడు దాన్నే బుద్ధి నాశహాన ఏమంటే పొరపాటు చేశాడు అన్నద పొరపాటు చేశాడు అన్నదానికే బుద్ధి నశించిపోయింది అన్నదానికి ఎంత తేడా ఉందండి పొరపాటు చేసాడు అంటే దాన్ని దిద్దుకోగలుగుతాడు ఇంకోసారి చేయకుండా ఉంటాడు అన్ని అన్ని సందర్భాలు ఉంటాయి బుద్ధి నశించిపోయిందంటే ఇంకేం మిగలలేదనమాట గీతలో మీకు నేను మనవి చేశాను బుద్ధి యొక్క నిర్మాణమే గీతాశాస్త్రం మానవ జీవితం యొక్క తాత్పర్యం బుద్ధి నిర్మాణం మీరు భవనాలు కట్టక్కర్లా ఎందుకంటే ఊరికే భవనాలు కట్టడం అనవసరం ఉన్న బిల్డింగులు జాలినట్టుగా ల్యాండ్ అంతా కూడా చెట్లు కొట్టేస్తూ ఉన్నాం ఇల్లు కట్టేస్తూ ఉన్నాం గృహస్థలకి తప్పదు గృహస్థులతో పోటీ పడిపోయి మహాత్ములు పెద్ద బిల్డింగులు కట్టేస్తూ ఉన్నాం ధ్యాన మందిరం ధ్యానానికి మందిరం ఉంటే ధ్యానం అయిపోతుందండి మూడు కోట్లు పెట్టి ధ్యాన మందిరం కట్టేశారనుకోండి ధ్యానం వచ్చేస్తుందా ఏమైనా అర్థం ఉందా ధ్యానానికి కావాల్సింది మందిరం కాదు మందిరం వస్తుంది మీరు ధ్యానం చేస్తూ ఉంటే మందిరం వస్తుంది మీరు పాఠం చదువుతూ ఉంటే రూఫ్ వస్తుంది ముందు రూఫ్ వేసేసి పాఠం చెప్పి వాళ్ళడు చదివి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రూఫ్ దాంట్లో కుట్టు మిషన్లు పెట్టి ఊళ్ళో వాళ్ళకి కుట్టు మిషన్లు నేర్పాల్సి ఉంటుంది కాకినాడలో ఒక ఆశ్రమోహట కట్టారు ఎందుకు కట్టారంటే దాంట్లో గీతని బోధించడం కోసం కట్టారు అయితే గీత బోధించి వాడు లేడు చదివేవాడు లేడు వాట్ ఎవర్ మేబీ ద రీజన్ దా అందుకోసం ఏం చేస్తున్నారంటే కుట్టు మెషిన్లు నేర్పిస్తున్నారు కొంతమంది కుట్టు మెషిన్లు నేర్పిస్తున్నారు ఇది సేవా కార్యాలు మీరు ఏదైనా సేవ చేయదలుచుకుంటే మొట్టమొదటి ఏం చేయాలంటే అనుకుంటూ ఇది భారతదేశంలో ఇలా ఉంటుంది చదిద్ది సాత్వికమైంది ఏం చేయాలంటే పది బదు అయింది